నీకు కూడా అంటే మన సనాతన ధర్మంలో ఏమున్నాయి అంటే శృతులు ఉన్నాయి శృతులు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఇతిహాసాలున్నాయి ఆగమాలున్నాయి దర్శనాలు ఉన్నాయి చూడండి మనం బైబిల్లాగా కురాన్ లాగా ఒక పుస్తకం చేతిలో పెట్టి ట్రూ టు ది టెక్స్ట్ ట్రూ టు ది టెక్స్ట్ అంటే తూచా తప్పక ఉండాలి అని చెప్పాల మనం మనం ఎలా చెప్పాము ఓ పెద్ద లైబ్రరీ ఓ సెంట్రల్ లైబ్రరీ ఓపెన్ చేసాం అక్కడ ఏమున్నాయి స్మృతులు శృతులు ముందేమున్నాయి శృతులు తర్వాత స్మృతులు ఆ తర్వాత పురాణాలు ఆ తర్వాత ఇతిహాసాలు ఆ తర్వాత ఆగమాలు ఆ తర్వాత దర్శనాలు ఇవన్నీ కలిపితే సుమారు ఓ లక్షల పుస్తకాలు ఉంటాయి ఇది భాష్యాలతో కూడా కలిపామనుకోండి ఓ యాభై లక్షలు వేసుకోవచ్చు ఈ యాభై లక్షల పుస్తకాల లైబ్రరీని ఇచ్చాం ఇది సనాతన ధర్మం అంటే ఇది ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత చూసాం అనుకోండి ఇంకా మహాయితీ ఇంకో యాభై లక్షలు యాడ్ అవ్వచ్చు ఇది ఎప్పటికి నిరంతరాయ స్రవంతి సరే ఏమండి ఇంత పెద్ద లైబ్రరీ ఇస్తే ఈ సనాతన ధర్మం మమ్మల్ని ఏం చేయమన్నట్టు ఏమి చేయొద్దన్నట్టు ఈ లైబ్రరీ సారాంశం అంతా ఒక మాట చెప్తారా మీరు ఎవరైనా చదివేసిన వాళ్ళు అని అడిగారు అనుకో య్య ఓ మాటలో చెప్పేశాం శృతులు అదే చెప్పినాయి స్మృతులు అదే చెప్పినాయి పురాణాలు అదే చెప్పినాయి ఇతిహాసాలు అదే చెప్పినాయి ఆగమాలు అదే చెప్పినాయి షడ్ కూడా అదే చెప్పినాయి సుమ్మాయురప్ప ఊరకొండవయ్య ఎక్కడ ఉండాలి ఊరకొండ కేవల సన్మాత్ర బ్రహ్మాహం అస్మి ఈ నిర్ణయానికి చేరిపోయాడు ఇప్పుడు విడు చేయదగిన కర్తవ్యము లేదు చేసే కర్తాలేడు, లేడు పొందిన జ్ఞానము లేదు ఎందుకని ఊరకున్నాడుగా అయిపోయింది ఇప్పుడు ఏమండి నాకేం తోచింది ఏదో కర్మ తోచింది ఆ కర్మ శోకంగా మారింది ఆ శోకం రాగ సముచ్చయమైంది ఆ రాగ సముచ్చయం మరలా మౌనాన్ని ఆ మౌనం ఆనందాన్ని తెచ్చింది అల్టిమేట్గా ఇది ఇది జీవ వీటికి జ్ఞాన అగ్నిని జోడించాం వీటికి ఏం చేయాలండి ఎప్పుడు జ్ఞానపూర్వక కర్మాచరణ చేయమన్నాం కదా భగవద్గీత సారాంశం మొదటి ఆరాధ్యాయాలు ఏమిటంటే నీవు ఆత్మజ్ఞానంతో కర్మ చేయి నువ్వు బ్రహ్మ జ్ఞానంతో కర్మ చేయి జ్ఞానపూర్వక కర్మాచరణ అది కర్మయోగం అంటే అంటే అర్థం ఏంటండి కర్మ ద్వారా నీలో అగ్ని జ్వలిస్తుంది ఆ అగ్నిలో నువ్వు దగ్ధం అయిపో నీ అజ్ఞానం దర్ధమైపోవాలి మరలా కర్తృత్వ బుద్ధి అనేది అర్థమైపోవాలి అప్పుడు ఏమైపోయింది కర్త లేకపోతే కర్మ లేదు కర్త ఉన్నంతసేపు కర్మ ఉంది కాబట్టి కర్మని ఎలా చేయాలయ్యా కర్మని అగ్నిగా మార్చు కర్మని జ్ఞానాగ్నితో కలుపు ఏమైపోయింది అప్పుడు కర్త దహించుకుపోయాడు సరే శోకం కూడా అగ్నే శోకం బాధ పెట్టినంతగా ఏదీ బాధ పెట్టదు శోకం తెచ్చినంత పరిణామం ఏదీ తె కాబట్టి శోకం కూడా ఏ స్వరూపం అది కూడా అగ్ని స్వరూపమే చూడండి కావాలండి ఏడ్చి ఏడ్చి పిల్లవాడు ఉన్నాడంటే వాడు ఒడ్డికి జ్వరం వచ్చేస్తుంది వరుసగా గనక సీరియల్ గా ఏడ్చాడు అనుకోండి ఒక రోజంతా పొద్దున్న మొదలు పెట్టి సాయంత్రం దాకా ఏడుస్తూనే ఉన్నాడండి పిల్లాడు అన్నాడు అనుకోండి సాయంత్రానికి జ్వరం వచ్చేస్తుంది వాడికి నూట నాలుగు కూడా వచ్చేస్తుంది ఏట్రబాబు అంటే శోకం శోకం అనే అగ్నిలో అయపెండం ఇనుపగుండు అగ్నిలో వేస్తే ఎలా అయితే అగ్నితో సమానంగా తయారైపోతుందో అలాగా ఈ శరీరం అంతా ఈ అగ్ని మండిపోతూ ఉంటుంది అలా శోకాన్ని అగ్నిగా వాడు జ్ఞానాగ్నికి అనుసంధానం చెయ్యి బ్రహ్మజ్ఞానానికి అనుసంధానం చెయ్యి అప్పుడేమైపోయింది శోకరహితుడవు ఏమైనా ఏడవలసిన అవసరం రాదు జీవితంలో దేనికోసం ఏడవడు వాడి కోసం వాడు అసలు ఏడవడు ఎందుకని కేవల చిన్మాత్ర బ్రహ్మాహం అస్మి కేవల సన్మాత్ర బ్రహ్మాహంస్మి రెండవదే లేదు ఏడవడానికి వాడు ఉంటే కదా ఏడవడానికి ముందే ఉండాలి రెండవది ఒకటి ఉండాలి ఏడవాలి ఏడవాలంటే ఉండాలి ఎప్పుడు రెండవది ఒకటి ఉండాలి లేదంటే ఎవరు ఉండాలి ఏడ్చేవాడు ఉండాలి ఈ ఇద్దరిని ఎగర కొట్టేస్తే జ్ఞానాగ్నిలో అప్పుడు ఏమైపోయింది శోకరహితుడు మూడో స్టెప్ రాగ సముచ్చయం ఈ రాగ సముచ్చయాన్ని ప్రేమగా మార్చేసాం ఏమైపోయిందాం చూడండి ప్రేమ అనేది ఓ పెద్ద అగ్ని ఎంత పెద్ద అగ్ని అయ్యా అంటే ఈ సృష్టి మొత్తాన్ని ఈ అనంత విశ్వం మొత్తాన్ని కూడా దహింపచేస్తున్న ఒకే ఒక అగ్ని ప్రేమ అంటే అర్థం ఏంటండి సూర్యుడు చుట్టూ తా భూమి ఎందుకు తిరుగుతోంది అని అడిగామనుకోండి ఏం చెప్తారు ఎవరైనా ఎందుకు తిరుగుతుందండి ఏం చెప్తాం తిరుగుతోందని చెప్పమని ఎలా ఉందంటే తిరుగుతుందని చెప్ ఎందుకు తిరుగుతోంది ఎవరు తిరగమన్నారు జీవాత్మ పరమాత్మ ఎడల ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి అని ఒకరు ప్రశ్న వేశారు ముగ్గురు ప్రశ్న వేశారు ఒకరు కాదు ఎవరు చారువాకులు చారువాకులు ప్రశ్నతో మొదలుపెట్టారు వేదాంతం అంతా ఎప్పుడేం చెప్పింది జీవాత్మ పరమాత్మ ఈ రెండింటిని విశ్లేషించి చెప్తుంది